ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ నీ ఘనమైన అత్యున్నతమైన అతిశ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఆకాశం మహాకాశములు పట్టచారని గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడవు ఆలోచనకర్త సర్వకృపానిదిన మా దేవుడు తండ్రి యుగ యుగములకు సజీవుడవు స్తోత్రారుడు పూజారుడవు నిన్న నిరంతరం మారని మార్పు చెందిన రాజులకు రాజు ప్రభులకు ప్రభు తండ్రి మా రక్షకుడు మా విమోచకుడు ఆదరణ కర్త మా పర్ మా పరలోకపు తండ్రి వినయన మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీకు ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనికెరులతో ప్రభావ నన్ను మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడుతూ స్తోత్రములు యోగ్యత లేని మమ్మల్ని ప్రభావ ఇంతవరకు సజ్జువులుగా ఉంచి రాత్రికాల సమయంలో ప్రభావ నీ పాదాలు చెంత చేరి నేను స్తుంచిన ఆయన నేను గణపరిచి మీ స్వరం వినే ప్రభావ మీకు మరుపెట్టుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకే వన్నాను కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామని కూడి ఉంటే అక్కడ ఉంటానన్న గొప్ప దేవుడు తండ్రి నేను నా ప్రభా ఈ ఆన్లైన్ రాత్రికాల సమయంలో ఆన్లైన్ మీటింగ్ లో ప్రభా చిన్న మందుగా మా మధ్యలకు మీ దిగిరండి ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి మీ సన్నిధిని మీ సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా మాకు పాటల ద్వారా మహింపొందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి నేను మీ కృప మీ ఆపుదల మెండుగా అనుగ్రహించండి మీ పరులకు జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావాన్ని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి ఆదరించండి బలపరచండి మీకు తగినటువంటి రీతిలో ప్రభావ మీకు మీ చిత్తానుసారంగా తండ్రి మీకు లోబడి మీకు విధేయత కలిగి నైనా జీవించడానికి మీరు ఏ విషయంలోనూ ప్రభ తప్పిపోకుండా ఏ విషయంలో అవకాశం ఇవ్వకుండా లోకంలో కలిసిపోకుండా తండ్రి నేను మా తీవ్రత చల్లారకుండా ప్రభా మీరే సహాయపడి ప్రార్థిస్తున్నాను వివాకిందర హెచ్చరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం దాన్ని మిత్రులలో మీ మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము తండ్రి మా క్రియలు మా చూపులు మా తల్లంపులు మా సమస్తము ప్రభావం మీకు మహిమకరంగా ఉండాలి తండ్రి మిమ్మల్ని బాధ మన అమ్మను పరిచయగా ఉండడానికి వీళ్ళే ప్రభావం మీరే సహాయం చేయండి కనిగించండి జరగబోయే ఆరవంతలో మీరు తోడుగా ఉండండి వచ్చిన మీ బిడ్డలందరినీ పట్టిస్తూ ఉత్తరాలు నేను రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం మీటింగ్ అంతటిని నాయన ప్రభా మీరే ఆద్యంతమైన నడిపించండి ప్రవటల ధర మహిం పొందండి వాకించబోయ్ మీ దాసుని బలపరిచి మీ నామానికి మయంకరంగా వాడుకోనండి నేను మీ నేను మీ నోటి బొరగా వాడుకొని తను మీరే నా పర్లక సింహాసనం నుంచి మాట్లాడమని ప్రార్థిస్తాను తండ్రి ముందున్న సమయం అంతటిని ప్రభా మాకు దీవెనకరంగా ఆశీర్వకరంగా మేలుకరంగా చేయమని మమ్మల్ని నా మీ కృపలో భద్రపరచమని తను మీకు సమస్తం సమర్పించుకుంటూ మీ కృపను కోరుతుంది ఏసో పరిశుద్ధ నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అందరికి ప్రేజ్లా ప్రేజ్లాడనా ఎప్పుడు నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం ఏ ప్రభువా మా విమోచకా ఇప్పుడు నిరాకడ సమయం తండ్రికి గానీ మరియు వరికినీ తండ్రికి గానీ మరియు వరికి నీ తెలియరాని మర్మమిది ప్రియతనయుడవు అతి వినయుడవో ప్రియతనయుడవో అతి వినయుడవో పరమ తండ్రి పంపు వేళ మేఘములా పై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ ప్రభువా మా విమోచకా ఎప్పుడో నిరాకడ సమయం దొంగను బోలీ రానున్నావాది నమో మరీ గడియో దొంగను బోలి రానున్నావాది నమో మరీ గడియో అవి ఉగ్రత జోపచు అవిధేయులపై ఉగ్రత జోపచు ఆది ఉగ్రరూపుడపై మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ ప్రభువా మా విమోచ ఎప్పుడో నిరాకర సమయం రైజల శిస్టుడు అందరికీ అందరాలి సరే ప్రార్థించుకున్నాం స్తోత్రం అయినా ప్రేమ గల ప్రభా పరిశుద్ధుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన వీపారంలోకి తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నా మనకి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా అయినా సాయంకాల సమయంలో అయినా ప్రభా మరి వాక్యంద్ర మాతో మాట్లాడి మేముల మీద సర్చ్ ఈ యొక్క లోకంలో ప్రభు మరి నీ కొరకే ఏ విధంగా జీవించటప్పుడు ప్రభావ ఇష్టలుగా ఉండటకు ప్రభు మాకు బయలుపరచమని మా కింద మాట్లాడి మమ్మల్ని తలపరిచి నాయన స్థిరపరచమని యేసుమని అడుగుతున్నంత్రి ఐ మీన్ అందరికి ప్రైజులా మరి యేసు ప్రభు వారి మరి ఆయన తగ్గించుకొని తన్ని తాను రిక్తునుగా చేసుకొని ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనము గమనించాం అది మనము తనలతో చూడకుండా కానీ వాక్యం ధారా దేవుడు మనతో మాట్లాడుతూ ఆ కాలంలో కూడా మరి ఆయన ఏర్పరుచుకున్న శిష్యులు మరి ఏ విధంగా వారు మరి వారు ఏ విధంగా వారి ఉండాలని కోరుకుంటున్నారంటే వాళ్ళ కోరికలు ఏ విధంగా ఉన్నాయి అనేది మరి మరి దేవుడు ఎరిగి ఉన్నాడు అయినను వాళ్ళు ఆ మేమే గొప్పవారిగా ఉండాలా అనే విధానాన్ని అక్కడ మరి కోరుకుంటూ ఉండగా ఇస్తూ దాని విషయంలో మాట్లాడుతూ ఒక మాట మనుషులు ఎలా ఉంటే మరి దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు అనే విధానాన్ని ఇక్కడ బయలుపరుస్తూ మరి మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము సతైశ వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఏమంటున్నారంటే ఐదో వచనం వరకు శిష్యుల విషయంలో ఆ కాలం ఉన్న శిష్యులు ఏసు నద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా వాళ్ళు గొప్పతనాన్ని గురించి వాళ్ళు కోరుకుంటున్న శిష్యులు యేసులో యేసుప్రభు వారేమో తనను తానే రుక్తునిగా చేసుకుని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన విధానాన్ని వాళ్ళు ఎరుగక మరి యేసుప్రభువుతో మాట్లాడుతున్నారు అందుకని ఆ కాలమున శిష్యులు యేసునద్కు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు ఆయన ధనవంతుడు శ్రీమంతుడు అద్వితీయుడైన దేవుడు ఆయన తనను తాను అప్పగించుకుని రిక్తులుగా చేసుకున్న యేసుప్రభును తగ్గించుకున్న యేసుప్రభు వారిని వీళ్ళు శిష్యులు ఆయన బోధ విన్న శిష్యులు ఏమడుగుతున్నారంటే పరలోక రాజ్యంలో యువ గొప్పవాడని అడుగుతున్నారు ఆయన ఒక అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటున్నాడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్ధకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను చిన్న బిడ్డను తీసుకొని తన యుద్ధకు పిలిచి వారి మధ్య నన్ను నిలువబెట్టిండ నిలువబెట్టి ఇట్లా అంటున్నాడు మీరు మార్పు అంటున్నాడు శిష్యులతోటి ఆయన బోధ విన్న శిష్యులతోటి ఈ మాట మాట్లాడుతున్నాడు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే మరి ఆ మార్పు అనేది చిన్న బిడ్డల వంటి మార్పుగా ఉండాలంట మనుషులు ఎవరైనా అందుకని ఆయన బోధవిని ఆయనతో భోజనం చేసి అనేక అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు చూసిన ఆ శిష్యులు అడిగిన విధానానికి హేస్ప్ర చెప్పిన జవాబు అదన్నట్టు అందుకని ఆయన మరి మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోపరాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు అవును మరి బిడ్డల వంటి మనసు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాల అని ఇక్కడ ఈశ్వం వారు కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్నవాడు ఎవడో ఈ లోకంలో మరి తగ్గింపు జీవితం ఎవరికి తెలియదు క్రీస్తులో కానీ మరి ఒకటేంటంటే మనుషులకు కనబడవలని కాకుండా దేవుడు మనం చూస్తున్నాడు ప్రతి విషయంలో ప్రతి అడుగులో అనే భయము కలిగి ఉండులాగన మనము గమనించుకుని యేసుప్రభు వారికి తగ్గిన జీవితము మనము జీవించేలాగా ఉండాలి ఎందుకంటే ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్నవాడవడో వాడే పరలోక గొప్పవాడు అంటే ఇక్కడ మొత్తం ఆయన పూర్తి వివరణ మనకు శిష్యులకు కనపరిచినట్లు చూస్తున్నాం ఈ బిడ్డ వాళ్ళే తన్ను తాను తగ్గించుకున్న వాడవడో వాడే పరలోక రాజ్యములు గొప్పవాడు వాళ్ళు గొప్పవాని గురించి అడుగుతే మరి తగ్గించుకున్న గొప్పవాడు అని వేసుకోవారు మరి వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరుట చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకును మరి అలాంటి ప్రేమ అలాంటి తగ్గింపు జీవితం మనుషులకు కలిగి ఉండులాగున మనము ఆయనకు మనము క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన మరి దేవుడు ఎప్పుడు నమ్మదగిన మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు అయినను ఆయన నమ్మదగిన దేవుడు అందుకనే దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ప్రభు వారి విషయంలో మరి ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క విధానాన్ని వాళ్ళు గమనించలేకపోయారు పోయారేమో అనిపిస్తుంది ఎందుకంటే తగ్గింపు జీవితాన్ని మీరు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి మీరు వారసులు అని చెప్పాడు ఈ తగ్గింపు అనేది ఆ చిన్న బిడ్డలతో చూపించాడు అలాంటి మనస్తత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మీరు హరువులు అని చెప్పాడు కానీ వారు గొప్పతనాన్ని వెతుకుతున్నారు యేసుప్రభు వారు మరి ఆ పరలోక రాజ్యంలో ఉండి ఆ యొక్క ఆ మహోన్నతమైన స్థలంలో నుంచి ఆయన మన గురించి వచ్చాడు అయినా కూడా మరి చాలా మంది కొందరు ఆ విధంగా తొలగిపోయినట్లు చూస్తుంటున్నాం కొందరు తొలగిపోయినట్లు యేసు ప్రభు వారిలో నుంచి ఎందుకంటే చాలా మంది మరి విషయాలలో మరి విని దానికి ఎక్కువ ఆకర్షణ ఎందుకంటే వినకూడనిది వింటే అది ఆకర్షితమైందిగా ఉంటుంది మరి మనిషిది ఎవరికి మరి మనసుకు ఎక్కది కాబట్టి అది కొంచెము విభ్రాంతి పరిచేగా ఎందుకంటే అవన్నీ కూడా మోసపరిచింది చూసుటకు రమ్యమైంది ఉందండి అక్కడ అలాగే మరి ఆశ్చర్యపరిచే కొన్ని మాటలు మరి మనుషులు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు మనము ఆ విధంగా వినకూడదు ఎందుకంటే దేవుని మాటలు మాత్రమే మన హృదయంలో భద్రపరుచుకోవాలి ఆయన ఏం చెప్తున్నాడు మనం జీవించడానికి కావలసిన విధానాలు ఏంటి మన మార్పు ఎందుకంటే మీరు మార్పు చెంది పశుపిడ్డల వారి వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు అన్నాడు అందుకనే ఆ మాటను లక్ష్య ఈ విధానాన్ని కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుండగా కొంతమంది ఉన్నా కూడా తొలగిపోయారు ఎందుకంటే దానికి భిన్నమైన బోధలు ఆ విధంగా ఉన్నాయి కానీ కొంతమంది విని దాన్ని ఆహ్వానించుకొని మోసపోయిన వారు ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు ఎందుకంటే క్రీస్తులో ఆయన వాక్యము ద్వారా ఆ తగ్గింపు జీవితాన్ని కలిగిన వారు కొంతమంది మరి సాక్షులుగా ఇప్పటికీ ఉన్నారు అయితే కొందరు తొలగిపోదురు అన్నాడు తెలుసుకోవాలి అవును నిజమే ఎందుకంటే తిమ్మవతికి రాష్ట్ర పత్రికలో మరి మాట్లాడుతున్నాడు ఏంటంటే నాలుగో అధ్యాయము ఒకటో నుంచి మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయము మొదటిమోతి నాలుగో అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు ఏమనంటే అయితే ఈ మరి ఆ కడవరి దినముల అయితే కడవరి దినములలో మరి ఈ యొక్క అంత్యకాల దినములలో అంత్యకాల దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలై అందు ఎందుకంటే రకరకాల బోధలు వస్తున్నాయి కానీ మరి ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి అని మరి దేవుడు మొదటనే ప్రకటించింది ఆయన ప్రకటన మనము అది మర్చిపోయి చాలా మంది తొలగిపోయే వారిగా అందుకనే అయితే కడవరి దినములలో కొందరు అవధిక్కుల వేషధారణ వలన మోసపరుచున్నారంట మోసపరచు మోసపరుచు ఆత్మల అందును ఈ మోసపరుచు ఆత్మలు చాలా రకాలుగా ఉన్నాయి ఎందుకంటే మరి దేవిని ఆత్మ మరి దురాత్మ అని ఒకసారి వాక్యం కూడా మరి చెప్పబడింది అయితే మరి ఈ దేవిని ఆత్మ అనేది మనుషులను మోసపరిచే విధంగా ఉండదు అది సత్యము అది విధానము దేవిని అది ఒక మార్గము అయితే అందుకనే అంటున్నాడు వేషధారణ వలన మోసపరుచు మోసపరుచు ఆత్మలయందును ఇది దయ్యముల బోధయందును లక్షముంచి ఈ మనుషులు తొలగిపోవడానికి కారణం ఏంటంటే మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి ఇలాంటికి వాటికి మనుషులు ఆకర్షణీతులై ఉన్నారు ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ ఒక నవ్వులు ఒక కామెడీగా దీవుని వాక్యాన్ని బోధించేవారు అది ఒక ఆశయముగా అది ఒక హేళనగా బోధిస్తూ వారిని ఎంటర్టైన్మెంట్ గా ఎంజాయ్ చేసే విధంగా వారికి అనుకూలంగా బోధించుకునేవారు అందుకని మరి మోసపురు మోసపరుచు ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రస్తు లగుదరని ఆత్మ ఆత్మ తేటగా చెప్తున్నాడు ఈ ఆత్మనే మనకు బయలుపరుస్తున్నది మోసపరుచు మరి మోసపరుచు ఆత్మల అందు దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారని మరి ఆత్మ తేటగా చెప్తున్నాడు మరి మనము ఆత్మను ఎరిగిన ఆ విధంగా గమనించగలం కానీ ఈ విశ్వాస భ్రష్టులు అవడానికి కారణం ఏంటంటే మరి మోసపరుచు ఆత్మల దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచుతున్నారు ఈ రోజులలో మనుషులకు ఆ కారావాలని నటనా జీవితాలు మనుషుల ముందు ఒక ఒక రకంగా మనుషులు ఒక రకంగా జీవిస్తున్నా ఆ మరి దేవుడి బిడ్డలలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే అది మనము గమనించగలము మనుషుడు మరి దేవుడు చెప్పిన మాటలు లక్ష్య మరి మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారైతే మాత్రమే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉంది అని ఆయన మొదట చెప్పిన విధానాన్ని మర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు వంశపరసు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు అవును మరి ఆ విధంగానే మరి విశ్వాస భ్రష్టులుగా ఉంటున్నారని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఆ అబద్దిక్కుల ఆ అబర్దిక్కులు వాతవేయబడిన మనసాక్షి గలవారాయి వాళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళను ముద్రించుకుని దానికి సంబంధించి మేము ఈ కార్యాలనే చేస్తాం ఇదే మాకు సమృద్ధిగా మాకు అన్ని విధాలుగా మరి ఉన్నది కాబట్టి ఇదే విధంగా మేము ఉంటాము ఇదే కరెక్ట్ అనే విధానంలో ఆ అబంధికులు వాతవ్యబడిన మనస్సాక్షి గలవారాయి వివాహము నిషేధించు సత్య అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము గల విశ్వాసులు విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ పుచ్చుకును నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మాన మానవలను చెప్పుదురు దేవుడు సృష్టించి ఆయన ఒక టైములో మరి పితులు గారు కూడా మరి తండ్రి మరి నిషేధించింది నేను నా నోట ఎప్పుడు పెట్టను కదా ఇది నిషేధింపబడింది అంటే దేవుడు పరిశుద్ధపరిచిన దానిని మరి నిషేధించవు నిషేధించిన వస్తువు అని అనకూడదని ప్రభు గారు మరి మాట్లాడినట్టుగా చూస్తున్నాం అందుకనే కొంతమంది ఏం చెప్తున్నారు మరి ఇలాంటి వస్తువులు మనము తినకూడదు అంటుండు అని చెప్తున్నారంట విశ్వాసులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మాన్వీయమలనని చెప్పుదురు అంటున్నాడు ఎందుకంటే మరి వాళ్లకు దేవుని మాటలు జ్ఞాపకం లేవు మర్చిపోయారు ఓన్లీ లోకానుసారమైన జీవితము కాబట్టి దాని విషయంలో వారు మరి విశ్వాస ప్రస్తుల గుటకు ఆ మరి ఆత్మ తేటగా చెప్తున్నాడు ఎందుకంటే ఆ ఆత్మలు ఆ విధంగా ఉన్నాయి దయముల బోధలు ఆ విధంగా ఉన్నాయి అని దేవుడు ఆత్మ తేటగా చెప్తున్నాడు అంటుడు అలాగే మత్తవార్త ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అంటు భూమి మీదనంట తండ్రి అని ఎవరికి మనము పేరు పెట్టేవారిగా ఉండకూడదు అని అంటున్నాడు మరి అది నిజమే తండ్రి మరి ఒక్కడే కాబట్టి ఆయనే చెప్తున్నాడు భూమి మీద మరియు మీరు భూమి మీద ఎవని తండ్రి అని పేరు పెట్టవద్దు మనము ఎవరికి తండ్రి అని పేరు పెట్టకూడదంట పిలవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మందు ఉన్నాడు ఆయన పరలోక మందు ఉన్నాడని చెప్తున్నాడు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒకడే మీ తండ్రి ఆయన పరలోక ఉన్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు మనం బోధించేవారు ఎవరైనా గురువులు అని పిలువబడవద్దు అంటు ఎందుకంటే మొదట చెప్పిండు తగ్గించుకోమని పశువిలలాగా ఉండుమని గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటు అవును మరి ఇది చెప్పింది వేసుకోవారే కాబట్టి మరి దాన్ని గమనించేవారిగా మనము ఉండాల ఎందుకంటే ఇది మరి ఆత్మ తేటగా చెప్తున్నాడు అంటుంది వాడు వాళ్ళంటే వాస్తవే వాడిన మనస్సాక్షి గలవారై ఉన్నారంట అందుకని మనము దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం గమనించుకోవాలి మన హృదయంలో భద్రపరచుకొని ఆయనను వెతికే వారిగా ఉండాలి ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఇలాంటి కాలములు వస్తున్నాయి వచ్చినాయి మరి ఎందరో తప్పిపోతున్నట్లు చూస్తున్నాం మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి అదే తీతుకు పత్రిక ఒకటి పదహారు తీతు దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసవ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము ద్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారంట అంటే ఆ విధంగా దేవునికి మరి నాకు మాకు దేవుడు తెలుసు ఆయనను మేము ఆయనను ఎరగనట్టే ఉన్నారు వీళ్ళు పనులు చేస్తూ వీరు చేసే తప్పులు వీరు చేస్తూ కూడా దేవుణ్ణి ఆ ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసవ్యులను అవిధేయులను అతి సత్కార విషయము భ్రస్తులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారంట అంటే వారు చేసే పనికి క్రీస్తును నమ్ముకోవడానికి వారు మనసు పాపక్షమాపణ లేని వారిగా ఎరగనట్టే ఉన్నారంట చేసే పనులు లోకానుసారమైన పనులు చేస్తూనే ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మనం మన హృదయాలను పరీక్షించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏ విధమైన ఒక చేదు అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం అది పరీక్షించుకొని మన నుంచి తొలగించుకుంటే అది పసిపిడ్డల వంటి మనస్సు కలిగిన వారమై ఉంటే పరలోక రాజ్యంలో మీరు మీకు ప్రవేశం మొదట దేవుడు చెప్పిన విధానాన్ని మనము పాటించవచ్చు అందుకనే మేము దేవుణ్ణి ఎరగమన్నట్టే ఉన్నారట ఎందుకంటే వీళ్ళు హసవీలు అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమును సత్కార్యము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారట ఆయన ఎవరో మాకు తెలియదు కానీ మేము చేసుకునే పని మేము చేస్తాము అని అన్నట్లు ఉన్నారట కానీ అది దేవుడు అంగీకారానికి మరి అంగీకరించడు ఎందుకంటే ఆయన తేటగానే చెప్తున్నాడు ఆత్మ తేటగా చెప్తున్నాడంట అందుకనే దేవుడు మరి మాట తప్పి తప్పేవాడు కాబట్టి మనుషులు మాట తప్పేవారు అయినను దేవుడు నమ్మదగిన వాడు ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మనిషి మారుతున్నాడు క్రూరమైన మనుషులుగా ఉన్నాడు ఈ లోకంలో ఒకరిని చూస్తే ఒకరిని ఓర్వలేని తన్నము అందుకనే ప్రసంగిలో అంటాడు మనిషి మృగముతో పోల్చిండు ప్రసంగి గ్రంథంలో మనిషిని మృగము మృగము చచ్చినట్లు మనసు చచ్చిపోతాడంట మృగానికి మనిషికి తేడా ఏమాత్రము లేదు సేమ్ ఒకటే అని పోల్చిండు ప్రసంగి అందుకని దేవుడు మరి ముందుగా ఆత్మధారా తేటగా చెప్తున్నాడు వాత వేయబడిన మనస్సాక్షి గలవారంట వాళ్ళు చూడండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారంట అంటే దానికి దేశ ప్రభు ప్రభువు నమ్ముకున్న దానికి వీళ్ళు చేసే పనికి ఏ మాత్రము కూడా పొంతన లేకుంటున్నారు ఆ విధంగా మరి మనుషులు నడుస్తున్న విధానాలు ఈ యొక్క చివరి దినాలలో ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి మరి మనం నమ్ముకోవడానికి కారణమేందని మనం పరీక్షించుకుంటే మరి ఈ యొక్క విధానాన్ని మనం గమనించాలి అవును మరి మేము నీతిగా బ్రతికి మరి క్రీస్తును అంగీకరించి అనేకులకు మాదిరిగా మరి దేవునికి సాక్షులుగా ఉంటేనే మరి ఈ తగ్గింపు జీవితం ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటామని మరి యుగ యుగాలు మనం తప్పిపోతే యుగ నరకములో మరి కాల్సబడే ఉంటాం అప్పుడు ఎవరు మనను ఆదుకునే విధంగా ఉండదు ఎందుకంటే కొన్ని వేల మందితో మనం వాక్యం వింటున్నాం అయినను మనలో మార్పు లేకపోతే ఆ వారసులము కాము అలాగే మపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై నుంచి ముప్పై వరకు నేను వెళ్ళిపోయిన తర్వాత రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించను ప్రవేశించనని నాకు తెలియను అంటున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించదని నాకు తెలియదు వారు మందను కనికరింపరు అంటారు ఇప్పుడు వచ్చిన కాలాల్లో అవే అందుకనే వాళ్ళు మందను కనికరింపరంట మరి అంత విధానము మరి మనుషుల్లో కనబడుతుంది ఇప్పుడు జరిగేవి ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా మనం క్రీస్తును వెతికే ఉండాలని మరి ఆయన మాట్లాడుతున్నాడు అందుకనే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడల్లో మీలో ప్రవేశించుందని నాకు తెలియను వారు మందను కనుకరింపరు అంటే మనం ఏ విధంగా ఎందుకంటే వాళ్ళు భృగముల వంటి వారై ఎందుకంటే కొంతమంది మనుషులు మనలో కూడా క్రీస్తును అంగీకరించిన వారు కూడా భృగములు అనేవారు ఉన్నారు ఎందుకంటే మరి ఇప్పుడు మొదట తీర్థుల్లో చెప్పింది అదే తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారంట మరి అలాంటి వారు అందుకనే మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను వారు మందను కనికరింపరు అంటు మరియు శిష్యులు శిష్యులను తమ వెంట పెట్టుకొని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు మరి వంకర మాటలు మనుషులను హేళన చేయడం మనుషులను అపహాసించి మాట్లాడడం ఇది ఒక సినిమా విధానంలో జోకులు చేసి మనుషులను కించపరిచినట్లు మాట్లాడడం ఇలాంటివి జరుగుతున్నాయి అందుకనే మరి ఎక్కువ మామూలుగా అయితే మరి క్రీస్తును అంగీకరించిన వారిలోనే ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే మనం గమనించాల దేవుడు వెక్కిరింపబడ్డాడు మనుషుడు ఏ పంట వితితే అదే పంటకు వస్తాడని గలతిలో చెప్పినట్లు మనుషుడు మరి మనుషులను అపహాసించుతూ తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు ఈ భూమి మీద తనను గొప్పగా ఉండాలని అనుకుంటున్నాడు కానీ దేవునికి లోబడి మనుషులకు లోబడి తగ్గించుకునే జీవితం లేక అందుకని పరలోక రాజ్యము దీనికి ఇది అరువులు కారు అనే విధానాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు అందుకనే మరియు శిష్యులను తమ వెంట పిడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరును వంకర మాటలు పలుకుతున్నారు మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు తల్లి తండ్రి అన్న తమ్ముడు ప్రేమలు లేకుండా ఆ సచ్చిన శివాలు ఏ విధంగా ఉన్నారో ప్రేమ చచ్చిపోయినా మరి అందుకనే అంటాడు పక్కన మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే అవును ఈ కాలము ఆ విధంగా ఉంది రుతులుగానే ఉన్నారు మనుషులు ప్రేమలు చనిపోయి ఉన్నారు తినములలో అనేక ప్రేమలు చల్లారిపోయినట్లున్నారు మనుషులు ప్రేమలు లేవు ప్రేమ లేకపోతే మనిషికి బలమే లేదు బలహీనుడు సచ్చిన శివముతో సమానమైన అది ఎవరైనా సరే ఎందుకంటే మరి జీవముంటేనే బలము జీవముతోనే మనిషి ఆయన జీవంతోనే జీవించాలి మరి ఆయన జీవముని లేకపోతే నువ్వు నేనైనా శివముతో అర్చన సమాధితో సమానముగా మరి మనము తెలుసుకోవాలి ఎందుకంటే ప్రేమలు లేవు ప్రేమలు క్రీస్తును అనుసరించే వచ్చే ప్రేమలే ఎందుకంటే అంత ప్రేమ ఎవరు చూపిన వారు భూమి మీద లేరు కాబట్టి ప్రేమ బలమైనది ఆయన ప్రేమ అమోహమైనది ఆయన ప్రేమ ఆయన ప్రేమకు వెలకట్టలేను ఆయన ప్రేమ మహోన్నతమైంది అందుకని ఆయన ప్రేమను మనం ప్రకటించే వారిగా ఉండాలా ఆయన మాటలను మనం వినేవారిగా ఉండాలా ఎందుకంటే దేవుడు ఎక్కిరింపబడడు మనుషుడు ఏది వితితే అదే పంట ఖచ్చితంగా కోస్తాడు ఎందుకంటే ఇవి దేవుని మాటలు కాబట్టి మనము గమనించవలసిన ఉండాలి అదే రోమపత్రిక పదారు అధ్యాయము రోమపత్రిక పదహారో అధ్యాయము పదిహేడు వచనము నుంచి ఆ సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వితిరేకముగా వేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు చూడండి మనము మనకు జ్ఞానం ఇచ్చిండు దేవుడు మరి ఆయన సత్యము దేవుడే సత్యము కాబట్టి ఆయనను మనం ఇరుగుంటే అసత్యము మనలోనికి రాదు ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అసత్యమే కానీ ఇది నీడ అని మనం గమనిస్తే నిజస్వరూపాన్ని వెతకాలని ఇక్కడ మనకు మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా మనము ఈ భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండు అని ఎందుకంటే మరి మనము వారిని కనిపెట్టే వారిగా ఉండాలి మనల్ని కనిపెట్టే వాళ్ళకి చాలా మంది ఉన్న మనము క్రీస్తును వెతికే వారిగా ఉంటే మనకు వీరు ఆటంకము కలగజేసేవారు మరి వారిని మనం కనిపెట్టుడి కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటు ఎందుకంటే దేవుడు మరి ఏ విషయమైనా కూడా అది మన జాగ్రత్త గురించే ఈ మాటలు రాసినట్టు మనం గమనించాలి ఎందుకంటే ఈ విధంగా మనం కనిపెట్టి ఉండాలని ఆయన బతిమాలు కొనుచున్నాను అంటుడు వారిలో నుండి తొలగిపోమ్మ దూరంగా ఉండాడు అట్టి వారికి అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు అవును వీరంట అట్టి మన ప్రభువైన క్రీస్తుకు వారు దాసులు గారంట తమ కడుపుకే దాసులు మరి ఆ విధంగానే ఈ లోకంలో కడుపు గురించి సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు మన సుఖానుభవాలను కోరుకొని అనుకూలమైన బోధకులను ఆశ్రయించి మరి వాళ్ళకు వాళ్ళు సొంత తలంపులు సొంత కోరికలు తీర్చుకోవడానికి క్రీస్తును పక్కకు పెట్టినట్ట అందుకనే అటు వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వారు ఇంపైన మాటల ఇచ్చకము ఇచ్చకమ్ముల వలనను నిష్కాపుటల మోసపుచ్చుదురు వరిగా ఇలాంటి విషయాలు ఉన్నాయంట వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కాటుల మనస్సులను మోసపుచ్చుదురు మరి ఇచ్చకములాడు వారు వెళ్ళి నిష్కపటులు వెళ్ళి మోసపుచ్చుదురు మరి మనం మోసపోవద్దు ఇచ్చకం మాటలు వినొద్దు నిష్కపటమైన మనస్సును కలిగి ఉండకూడదని ఇక్కడ మనను దేవుడు హెచ్చరిస్తున్నాడు అట్టి వారు మన ఆ మోసపుచ్చుదురు మీ విధేయత అందరికి మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించుతున్నాను అంటు అంటే కొంతమంది ఉన్నారు మంచివారు కాబట్టి మిమ్ముల గురించి నేను సంతోషించుతున్నాను అంటుంది మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపడులనై ఉండవలనని కోరుచున్నాను అంటుండి ఎందుకంటే మరి దేవుడు ఆయన చెప్పింది మాత్రము ఎప్పుడైనా అది నమ్మదగిందిగా ఉంటుంది కాబట్టి మనము ఆ నిష్కపడ మనసులు మోసపుచ్చేవారిగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం గమనించే వారిగా ఉండాల మరి రెండో పేతులు రాసిన పత్రికలో రెండో అధ్యాయము ఒకటో వచనంలో మాట్లాడుతున్నాడు రెండవ కేతురు రెండవ అధ్యాయం ఒకటి మొదటి నుంచి మాట్లాడుతున్నాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలే మీలోనూ అబద్ధ ప్రవక్తులు ఉందరు మీరు గమనించుకోవాలి మనలో ఎవరైనా ఉన్నారా అబద్ధ ప్రవక్తలు ఇలాంటి నిష్కపడమైన మనసులు మోసకూర్చేవారుగా ఉండకూడదని మన దేవుడు మాట్లాడుతున్నారు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకును నాశనమగు ఇన్న అభిప్రాయాలమును అభిప్రాయములు అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అంటున్నారు మరి ఈ అబద్ధానికి మరి చాలా మంది పడిపోతున్నారు ఎందుకంటే అక్కడ డ్యాన్సులు పాటలు ఎన్నో విధాలైన ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే ఒక సినిమా హాల్ గా అందుకని మరి అలాంటి విధానాల్లో మనం ఉండకూడదు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువల్ల మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు వీరు తమ్మును కొనిన ప్రభువును ఆయన స్వరక్తమిచ్చి యేసు ప్రభు కొనిన ప్రభువును కూడా విసర్జించుతున్నారని విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనిస్తున్నారని నాశనమవుతున్నారని చెప్తున్నాడు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుకున్నాను మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే మనము ఏ విధంగా ఉండాలనేది మనము తిరిగి ఉండాలి అదే మత్తాయి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మత్తాయి ఇరవై నాలుగు పదకొండు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేతరు అంటను మరి ఆ విధంగానే ఈ రోజులలో జరుగుతున్నది కాబట్టి మరి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అందుకనే పూర్వము కొందరు అబద్ధ ప్రవక్తలు కలరు ఇప్పుడైతే అనేకులైన నిష్కపటమైన అబద్ధ బోధకులు కలరు అని రాయబడ్డది నత్తైసు వార్త ఇరవై నాలుగు పదకొండులో మరి ఆ విధంగా రాయబడింది లేఖనములకు విరుద్ధమైన ఏ బోధ అది అబద్ధమ అబద్ధమైన బోధ ఉన్నది అవును మరి లేఖనములకు విరుద్ధంగా ఏది ఉండకూడదు దేవుడు దేవునికి విరోధమైంది ఏది వర్దిల్లదు అందుకనే దేవుడు మరి ఏ విషయంలోనూ మనుషులను నమ్మి ఆయన పరిచర్యను అప్పగించిన విధానాన్ని మనము గమనించాల ఎందుకంటే దేవుడు మరి అన్యాయస్తుడు అయితే మరి మనుషుడు నమదగిన వాడు కాడు దగిన వాడు కాకపోయినా మనకు ఆయన మనము నమ్మదగిన వారమని మనకు పరిచయం అప్పగించినప్పుడు ఆయనకు మనము సాక్షులుగా ఉండటకు మనము ప్రయాసపడాల ఎందుకంటే దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు అందుకనే మన విషయాలలో మనము జాగ్రత్తగా ఉండలాగిన మనము ఈ విధంగా మనము గమనించుకోవాల ఎందుకంటే మనం ఏమై ఉన్నామో దాని విషయంలో దేవుడు మాట్లాడుతూ మతైసు వార్త ఐదో అధ్యాయం పదమూడు వచనంలో మతైసు వార్త ఐదు పదమూడు విషయంలో మీరు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మతైసు వార్త ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి అది పదమూడు ఐదు పదమూడులో మీరు లోకమునకు ఉప్పై ఉప్పు నిస్సారం అయితే అది దేని సారము కొందును అది బయట పారవేయబడి మనుషుల చేత లోకబరుటకే కానీ మరి దేనికిని పనికి రాదు అంటే మనము పనికొచ్చేవారిగా ఉండాలి మనము పనికొచ్చేవారిగా ఉండాలా మనం ఉప్పు వేసినట్టు ఉండాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇది దేనికి పనికి రాదు అన్నట్లు ఉండకూడదు మనము దేనికైనా కూడా పనికొచ్చే వారిగా ఉండాలని దేవుడు మరి మాట్లాడుతున్నారు అందుకనే మీరు లోకమునకు మళ్ళీ ఏమంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగై ఉండండి అంటున్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండదు ఉండనేరదు అవును అది వెలుగుమయమయ ఉంటుంది ఎందుకంటే కొండ మీద ఉన్న పట్టణము అందరికీ కనిపిస్తుంది కాబట్టి అది వెలుగుమయంగానే ఉంటుంది అందుకనే మీరు లోకము నాకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు అంటున్నారు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు మనకు తెలిసిన ఈ యొక్క వాక్యాన్ని మనము మన లోపల పెట్టుకొని వెలుగు ఇచ్చుటకు ఎవరికి సహాయం చేయకుండా ఎవరికి స్వార్థ ప్రకటించకుండా ఉంటున్నారు ఎందుకంటే అది మనలోనే దాచుకుంటే అది మృతమైపోతుంది కానీ దేవుడు మరి ఆయన న్యాయపీతం ఎదుట నిలిచినప్పుడు ఖచ్చితంగా ఎవరు ప్రతి ఒక్కరు లెక్క అప్పజెప్పవలసిందే ఎందుకంటే ఇం పంపించడానికి కారణము లోకానికి నువ్వు ఎంతమందిని లోకంలో పంపిస్తే ఎంతమందిని నా చింతకు నడిపించి అని మరి అందుకనే మనం మనము ఈ జీవము కలిగి ఉన్నామేమో కొంతమందిని రక్షించడానికి ఈ జీవంతో ఉన్నామేమో ఆ పని విన మనం చేయకపోతే ఆ జీవాన్ని దేవుడు తీసేసుకుంటాడు కానీ ఆ భయం మన మనుషులకు ఉండాల ఎందుకంటే మన ప్రాణం మన చేతిలో లేదు ఈ యొక్క అంత్యదిన కాలంలో ఏమి జరిగేది మనకు తెలియదు అందుకని మరి ఆయన మీరు లోకములకు వెలుగై ఉన్నారట్టి వెలుగునిచ్చే వారిగా ఉండాల అంటున్నారు అందుకని మరుగ ఏది ఉండదంట అందుకని మనుషులు దీపం వెలిగించి కొంచెం పెట్టరు అంటున్నారు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ పిల్లి మనది దేవాలయం కాబట్టి ఆ ఇంట నుండి అందరూ వెలుగు వెలుగుమయంగా మనం ఉండాలని మరి ఆయన మాట్లాడుతున్నారు దీపస్తంభం మీదనే పెడతారంట మనుషులు మీ సత్క్రియలు చూచి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకం మీ తండ్రిని మహిమపరుస్తున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి అంటుంది మన ఆయన వెలుగు ఆయన మనలోనే ఉంటే వెలుగు ఆయన మనలో లేకపోతే ఆ వెలుగు లేదు అందుకని మీరు ఆ విధంగా ఉండండి అంటుండం మరి దేవుడు మరి మరి మాట్లాడే మాటలు మరి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి అంటుండి అందుకని ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములైనను పుట్టివేయవచ్చితనని తలంచవద్దు అంటుండు నేనైతే ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వశములనైనాను కొట్టివేయవచితని తలంచవద్దు అనుకునకండి అంటుడు నెరవేర్చడకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అంటుండు ఆయన ఆయన తండ్రి చిత్తాన్ని మాత్రమే భూమి మీదకి వచ్చిండు కాబట్టి ఆయన తనను తాను రిక్తునుగా చేసుకొని మరి ఆయన తానాన్ని అర్పించి ఆయన రక్తదారాల చేత మనల్ని కడిగి శుద్ధినిగా చేసి అందుకనే అంటున్నాడా నేను కొట్టివేయ పెట్టివేయ కొట్టివేయటకు రాలేదు ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయ్యూ వరకు దాని నుండి ఒక్క పుల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటు అవును భూమి ఆకాశములు మొత్తం గతించిపోయినా కానీ దాని నుండి ఒక సున్నా పొల్లైనను తప్పిపోదు అంటున్నాడు మరి దేవుడు చెప్పింది సత్యం కాబట్టి మనము జాగ్రత్తగా ఆయన మాటలను ఆయన వాక్యానికి లోపడి జీవించే వారిగా ఉండాలా లేకపోతే మనము ఇందులో కూడా మనకు ప్రవేశము పరల ప్రజ్యంలో ఉండదు ఎందుకంటే చూస్తూ గుడ్డి వారమై వింటూ చెవిటి వారమై నడుస్తూ తెలియని వారంగా ఉండద్దు అన్ని తెలిసి అందులుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు ఎందుకంటే అన్ని తెలిసి కూడా మళ్ళీ ఇది మేము ఎరుగము అన్నట్టుంటే ఆ యొక్క ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు తీసివేయచ్చు మాకేం తెలియదులే అని అనుకొని అది తెలిసినా కూడా తెలియదు అనుకుంటే మాత్రము అది కపట నాటకము అది నటించి జీవితము అందుకనే ఆ విధంగా ఉండకూడదు అంటున్నాడు యంగా ఆయన మరి సున్నైనను తప్పిపోదని పొల్లైనను తప్పిపోదని చెప్తున్నాడు అందుకనే మీరు ఏ విధంగా ఉండాలంటే పసిపిల్లల మనస్సు కలిగి ఉండాల తగ్గించుకొని ఉంటేనే పరలోక రాజ్యానికి మీరు వారసులుగా ఉంటారని మాట్లాడుతున్నారు అందుకనే మనుషులు ఏ విధంగా ఉండాలని పరలోక రాజ్యానికి వారసులు కావడానికి ఆయన మొదట మాట్లాడిన మాటలు మనము గుర్తుపెట్టుకోవాల అందుకని మత్త సువార్త ఆరు అధ్యయము ఒకటో వచనంలో మాట్లాడుతున్నాను మత్త ఆరు ఒకటి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి మనము మనుషులకు గొప్పతనంగా ఇల్లుగాంక చేస్తూ ప్రార్థన అనే విధంగా ఉండకుండా మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఏడల పరలోకం అందున్న మీ తండ్రి మీ తండ్రి మీ యొద్ధ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు అంటుంది మనం జాగ్రత్త పడేవారుగా ఉండాలి మనుషులు కనబడాలని చేయని అవసరం లేదు వారు ఎదుటం మీ నీతి కార్యం చేయకుండా చూసుకొని జాగ్రత్త ఉండండి అంటుంది లేని ఏడల పరలోకం మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు కావున నీవు చేయనప్పుడు ఏ విధంగా ఉండాలంటే మనుషుల గనత ఘనత పొందవలనని దేశదారులు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఓదింపవద్దు అంటున్నాడు వారు తమ పొలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి నీ ఎడమ తెలియకుండా వరను అంటున్నాడు అట్లయితే రహస్యం అందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట ఈ తగ్గింపు కలిగి ఉండాల నువ్వు ఎంత గొప్ప పని చేసినా ఇది ఆయన ఇచ్చిందే కాబట్టి మరి ఆయనకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ఉండాలని మరి దేవుడు తగ్గింపు జీవితం గురించి మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు మోసపోకండి కానీ తగ్గింపుతో ఉండండి మరి అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు మరి పిల్లల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారని మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ముందున్నవారు మరి మొదటి నుంచి సృష్టిారంభం నుంచి ఎన్నో తరాలు గతించిపోతున్నాయి కానీ ఎంతో మంది ప్రవక్తలు ఎంతో మంది బోధకులు బోధిస్తున్నా కూడా ఈ మనసు అనేది వారు సంపూర్తిగా మార్చుకునేవారు చాలా మంది తక్కువన్నారు మరి ఇటు అటు ఉన్న ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది దేవిని వెంబడిస్తున్నారు కానీ మనం ఏ విధంగా ఉన్నామో అది గమనించుకొని మరి మనం పరలోక రాజ్యానికి వారసులుగా కావాలంటే పసిబిడ్డల వంటి వారమై ఉండాలంట మరి అలాంటి మనసు మనకుందా లేదా మనం పరీక్షించుకోవాలా దేవిని గనపరిచేవారిగా ఉండాలా ఎందుకంటే మనము ప్రతి విషయంలో మన తప్పిదమ్ముల చేత మరి మనం మోసపోతూ ఉంటాం కానీ అందుకనే మోసపోకూడి అంటాడు దేవుడు వికిరింపబడ్డాడు మనుషుడు ఏ పంట వితితే అదే పంట కోస్తాడు అంటున్నాడు అందుకనే మనము మోసపోకుండా ఆయన అందు ఆయన ఆత్మ ద్వారా బలము పొంది ఉండాల అని దేవుడు మాట్లాడుతున్నాడు మనం మనం పరీక్షించుకుందాం మన హృదయాలను దేవునికి అర్పించుకొని ప్రార్థించుకుందాం మరి దేవుడు వాక్యం దీవించిన కనుక స్తోత్రం పరిశుద్ధమైన తల్లి పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా కృతజ్ఞతల స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభావ వాక్యం ధర మాతో మాట్లాడిందేవా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా ప్రభావ అయినా నీకు తగినట్టుగా ప్రభు నీ సాక్షులుగా ఈ లోకానికి మాదిరిగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి అయినా మేము ఏ విధంగా నా తండ్రి ప్రభు సపరేట్ గా ఉండాలా రవ్వ లోకానికి మాదిరిగా ఏ విధంగా ఉండాలనుకుంటే మాకు సహాయం అనుగ్రహించండి వాక్యం ధర మమ్మల్ని పరీక్షించుకొని రవ్వ నా తండ్రి ఆయన నేను ఘనపరిచి నేను మయమపరిచే వారిగా మమ్మల్ని నడిపించి నీకు సాక్షులుగా ఉండటం సహాయం అనుగ్రహించమని ఏస కృష్ణలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లో అందరికీ అందనాలు అన్నాను సిస్టర్ ప్రైజ్ లోడన్నా పరిశుధిగు తండ్రి కృపా మైడా జీవం దేవా దేవ ఎస్సు ప్రవ్వ నీకెంతో వందాలనైనా గొప్ప దేవా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టున్నారు ప్రవ్వ కాచి కాపాడినైనా ఇక నూతన దినం ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించేలాగిన మీకు స్వరమే వినే కృపా భాగ్యం మాకు అందరికి అనుగరించినారు నీకెంతో వందనలు ప్రవ్వ కృతజ్ఞత ఆశుతులు నా దేవా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలుయ్య నా దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతో వంద ప్రవ అయినా ప్రతి దశలోనైనా మీకు విధేయత కలిగి అయినా మేము జీవించాలా ప్రవ పరిశుద్ధంగా మీ కొరకు మేము జీవించాలా ఓ ప్రవ్వా మీకు నీతి సత్యాన్ని మేము అనేకులకు ధైర్యంగా ప్రకటించాలా అనేకులు సువార్తని ప్రకటించి మీ చెంత నడిపించాలా ప్రభావ అలాంటి కృపమ్మ కనిగించండి మేము ఉంటుందే భయంకరమైన శ్రమల కాలంలో ఈ యొక్క దినములు అంత ముందు మేము ఉన్నాం ప్రవ అయినా ఎస్సయ్యా మేము బహు జాగ్రత్తగా మేము జీవించాలా మరి విశేషంగా ప్రవ నైనా ఎస్ఐయా మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించేలాగైనా మీ కృపాన్ని గ్రహించమని ప్రార్థిష్టం నా దేవానికి ఎంతో వందాలైనా ఒక ప్రారం నిమిషాలైనా మీ సన్నిధి మేము తీసుకొస్తుందిగా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన శృతి శిశు గురించి మేము ప్రార్థిష్టమైనా ఒక గ్లాడ్ బ్లడర్ ఉన్న పతి స్టోన్స్ ఏసు క్రీస్తున్నాము ఇప్పుడే కరిగిపోను కాక నా దేవ ఎస్ ప్రవ నా నా దేవా బిడే మీరు తాకండి మీరు రక్తాన్ని ప్రోక్షింపచ్చండి మనం ప్రార్థిష్టం ప్రతి చీకట్ శక్తి మీరు గద్దించండి నా దేవా నా ప్రవ బిడమూర్తి స్వస్థపచ్చండి ఆ కుటుంబీకులంతా రక్షణ పొందలాగిన మీ కొరప దారిదిష్టమైన కుటుంబ అంతా ప్రభావ అయినా సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించలాగిన సహాయపడండి గొప్ప దేవ బిడకున్న పత్తి అనారోగ్యం నుంచి హీలింగ్ ప్రకటిస్తున్నాం వేసు క్రీస్తు పరిశుద్ధనాము స్వస్థపచ్చినైనా మీ కొరకు సాస పెట్టుకోండి ఆ రీతిగా గిద్యను బాబు గురించి మేము ప్రార్థిష్టమైనా నెక్ ప్రాబ్లం ఉంది ప్రభా నా దేవా బిడ మీరు స్వస్థపరిచినందుకని నీకు ఎంతో వందనాలు ప్రభావ ఒక సర్జరీలో ప్రభావ మీరు విజయం ఇచ్చినందుకు ఎంతో వందనాలు ఆ బిడ చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి ప్రభావ తల్లి నుంచి పత్తి నరాలు మీరు తాకండి ప్రభావ సంపూమైన స్వస్థత అనగించి రెస్టోరేషన్ ప్రకటిస్తున్నాం వేసు పరిశుద్ధ నామంలో అయినా కుటుంబీకులందరూ మీరు బలపరచండి వాళ్ళు చేసే పచ్చరి మీరు దీవించి ఆశ్రదించండి ఇంక ఇద్దరు పిల్లల గురించి పార్థిష్టమైన మీ అగ్ని కంచి పెట్టండి మంచి ఆరోగ్యం ఓ ప్రభా వాళ్ళ మమ్మీ డాడీని కూడా ప్రభావ ఇంకా మీరు బలపచ్చని ప్రసాద్ ప్రవ వాళ్ళ భార్య కూడా ప్రభావ ఇంకా మీరు బలపచ్చ మంచి ఆరిగి నెచ్చేసి వాళ్ళ పరిచయలో మీరు తోడు ఉండమని ప్రాదిష్టమైన హరితి ప్రవ అనుష పాప గురించి మేము ప్రాదిష్టమైన గొంతు గడ్డలతో ఉన్నాయి ప్రవా అయినా ఏస్తూ ప్రవ ఆపరేషన్ కాకుండా ప్రవ మీరు సహాయపడమని ప్రాదిష్టమైన ఆ గొంతులో ప్రతి గడ్డలు వేస్తూ క్రీస్త కరిగిపోను కాక అలా లూయా థ్యాంక్ యూ మై లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రభావ బిడికి సంపూర్ణ అనుగ్రహించండి ప్రవా ఆ గొంతులో ప్రతి దురాత్మను ఆ గడ్డలను అదృష్టాత్మను గద్దిస్తున్నాం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో సైతాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా వీడికి స్వస్థపచ్చండి ఆ కుటుంబంతో రక్షణ పొందాల ప్రభా ఆ కుటుంబం ప్రభావ మీ సేవల బలంగా వాడబడాల ప్రభా సాయపడమని ప్రార్థిష్టం అరీతిక ప్రభా అయినా లక్ష్మమ్మ గారి గురించి మేము ప్రార్థిష్టం లక్ష్మమ్మతో ప్రభ లక్ష్మమ్మ గురించి మేము ప్రార్థిష్టం అయినా అయినా గర్భ సంచుల అయినా ఒక మూత్రంలో ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి మీకు ప్రార్థిస్తున్నామైనా ఓ ప్రభావ ఆ గడ్డలో ఏసుక్రీస్తున్నామున ఖరిగిపోను కాక ఆ గడ్డలో ఉన్న ప్రతి గర్భ సంచులో ఉన్న ప్రతి దుష్టాత్మలను ఏసుక్రీస్తున్నా గిస్తున్నాం సంపూర్ణ స్వస్థం అనుగరించండి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏసుక్రీస్తున్నాము సంపూర్ణ హీలింగ్ దయచేయండి స్వస్థపచ్చండి ప్రభావ అయినా ఆపరేషన్ లేకుండా ప్రభావ అయినా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ఆ కుటుంబాంత రక్షణలకు రావాల ప్రభావ స్వస్థపరిచి మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తామైనా వెంకటమ శిస్థి నుంచి మేము ప్రార్థిష్టమైనా చేతులు వాపు కాళ్ళు వాపు ఉంది ఆ కాలు వాపు తగ్గిపోవాలా ప్రవా అలా భర్త తాగు నుంచి విడుదల పొందాలా ప్రవా సహాయపడమని ప్రార్థిష్టం ఆ చేతులు ప్రతి వాపుని ఒక ఆ కాళ్ళు ప్రతి వాపుని ఏసు క్రిస్తున్న ఆ వాపులో ప్రతి దురాత్మనని గద్దిస్తున్నాం ఇచ్చిపెట్టేలిఫోని ఆజ్ఞాపిస్తున్నాం ప్రవా శరీరంలో ఉన్న ప్రతి అవయవ మీ తాకాన్ని రక్తాన్ని ప్రోక్షం చేసి సంపూర్ణంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అవును నా దివా స్వస్థపచ్చండి బ్లడ్ సర్క్యుల సంపూర్ణంగా నార్మల్గా దయించండి స్వస్థపచ్చి ఓ ప్రవ్వ అక్క వాళ్ళ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ భర్తలోనే పనిచేసిన పతి దురాత్మని ఆల్కహాల్ స్పిరిట్ ని గద్దిస్తాను ఏసుక్రీస్తాం విడిచిపెట్టి వెళ్ళిపో దుష్టాత్మ శరీరాన్ని విడిచిపెట్టి అతని ఆత్మని విడిచిపెట్టి వెళ్ళిపో నీకు ఆజ్ఞపిస్తాను ఏసుక్రీస్తాయి సంపూర్ణ స్వస్థాన్ని గురించి ఆయన పాపంలో క్షమించినైనా ఆయన రక్షణ మార్గం దయించమని ప్రార్థిష్టమైన కుటుంబంతో రక్షణ నడిపించండి ఆ రీతిగా ప్రభ భయాన బాయ్ శిస్య గురించి మేము నోటి క్యాన్సర్ తోని బాధపడుతుంది ప్రవ్వ అప్పుడే సంపూర్ణమైన స్వస్థానుగరించండి ఆ నోటి క్యాన్సర్ ప్రభావ రకరకాల క్యాన్సర్స్ అనే ప్రవాత ఏ క్యాన్సర్ మాకు తెలియదనైనా మేము ప్రార్థిస్తాం ఆ నోటిలో ఉన్న ప్రతి క్యాన్సర్ రోగాన్ని గర్దిస్తున్నాం ఏస్తు క్రిస్తున్నాము శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోత్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావా ఆ క్యాన్సర్ ఉన్న ప్రతి దురాత్మ ఏస్తు ఫైర్ హాలలు యా థ్యాంక్ యూ మై లాడ్ సంపూర్ణమైన హీలింగ్ అనుగ్రించండి ఆ కుటుంబం అంతా రక్షణ బంధులానే సాయపడమని ప్రార్థిస్తాం ప్రేమిలో మన శిస్ నుంచి మేము ఆ గొంతులో గడ్డ ఉంది ప్రవ్వ ఆ బిడకు సంపూర్ణ స్వస్థ అనుగరించండి ఆ గడ్డలను ఆ గడ్డలు ఏ స్థిక్రీస్తున్న వల్ల ఖరిగిపోను కాక ఓ దేవా పతి చీకడే దురాత్మలను ఆ ఇన్ఫెక్షన్ ఆ గడ్డలితం తేయాలని కద్దిస్తున్నాం మే స్క్రీస్తున్నాము ప్రతి రోగాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞపిస్తుంది కుటుంబంతో స్వస్థపరచండి మీ కొరకు శాసన పెట్టుకోమని ప్రార్థిస్తాం అభిజ్ఞ అభియోగ పాప గురించి మేము ప్రార్థించినమైనా పిడ్సు మరియు నరహాల బలతతో బాధపడుతుంది ప్రవ్వ ఆ బిడ పూర్ణ స్వస్థ మీరు అనుగరించమని ప్రార్థిస్తాం ఒక ప్రవ్వ అక్క పారాలైసిస్ ఆ పిడుస్సులో ఉన్న ప్రతి దురాత్మను ఏసు క్రీస్తు నాములో గద్దిస్తున్నాం విచ్చిపెట్టి వెళ్ళిపోమని ఆ పిడుస్లో ఆ రోగా విడిపించండి స్వస్థపరచండి ప్రావా అయినా అక్కడ నరాల నుంచి సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్న నామూనా అక్కడ నరాలు మీరు తాకండి ప్రావా మీరు రక్తాన్ని ప్రోక్షం వేసి నార్మల్ దయచేయండి బ్లడ్ సర్క్యులేషన్ సంపూర్ణంగా ఇంప్రూవ్మెంట్ నార్మలైజింగ్ గాక ఏసుక్రీస్తున్న నామూనా ఆ నరాలు ముట్టి తాకి స్వస్థపరిచండి ప్రావా అయినా ఆ కుటుంబంతో రక్షణ మార్గం నడిపించమని ప్రార్థిష్టం సుందర ప్రార్థిష్టం అయినా లివర్ సమస్య బాధపడుతున్న ప్రభావ నరాల బలహీనతతో బాధపడుతున్నాడు ప్రవ సిడు వ్యసనాలతో ప్రవ తను బాధపడుతున్నగా ప్రవా ఆయన ప్రతి పాపములు క్షమించండి మీ కనికిరిని చూపించిన గొప్ప దేవాయిస్తు ప్రవా అయినా బిడక్ ప్రవా నండి అక్క దుష్టాత్మల నుంచి అక్క నరాలు అక్క ఆల్కహాలి స్పిరిట్ నుంచి ప్రవ ఆ లివర్ ప్రాబ్లం నుంచి సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం వేసుకరిస్తున్నాము ఇది స్వస్థపరిచనైనా మీ కొరకు సాహసం పెట్టుకోమని ప్రార్థిస్తాం ప్రేను కస్త నుంచి మేము ప్రాదిష్టమైన మంచి ఆరోగ్యం దచ్చేయండి అరుగుదల దయించేయండి పరిశీలు మీరు బలంగా వాడుకొని నూతనగా అభిషేకించండి ప్రవ అక అజీర్ణ శక్తి ప్రవ సంపూర్ణంగా నార్మల్ అవును కాక ఏసుక్రీస్తు నామూనా స్వస్థపచ్చండి ప్రవ కుటుంబంతో రక్షణ దయచేసి మీకు వరకు సాక్ష్యం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభావ అయినా దేవి శిస్సు నుంచి మేము ప్రాదిష్టమైన ఒక సర్జరీని క్యాన్సల్ చేస్తున్న ఏసుక్రీస్తు నామూనా అంటే మీరు ముట్టి తాకి స్వస్థపచ్చండి అది ఏ ప్రాబ్లం ఉందో మాకు తెలియదు ప్రవ ప్రార్థిస్తుందిగా ప్రభావ పత్తి అవయాన్ని తాకండి మీ సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తునామలో పత్తి ఎక్కడ చీకటి ఉందో చీకటి పారదొలుతున్నాం ఏసు క్రీస్తునామలో మీ వెలుగు ప్రసరింప చేయమని ప్రార్థిస్తాం కొద్ది మంత రక్షణ పొందాలా వాళ్ళు తాగు నుంచి విడుదల పొందాలా ఆ తాగుబోతు దురాత్మని ఏసు క్రీస్తునంలో గర్దిస్తున్నా ఒక స్వీట్ నుంచి విడిపి విడుదల దచ్చేమని ప్రార్థిష్టం అయినా ఇద్దరు బిడ్డలు భవిష్యత్ంచి వాళ్ళు మంచి చదువుకోగానే మీ కృపాన్ని గ్రహించండి గొప్ప సాహసీలు పెట్టుకోండి అయినా ఆ రీతిక ప్రభావ సరితర శిస్సు గురించి మేము ప్రాదిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది అయినా అప్పుడే మీరు ముట్టి స్వస్థ పచ్చండి ఆ బ్లడ్ క్యాన్సర్ అనే దురాత్మని ఏసుక్రీస్త గద్దిస్తున్నాం కొంచెం టెలిఫోమ్ ఆజ్ఞపిస్తున్నాం ఆ క్యాన్సర్ రోగం దురాత్మని ఏస్తు క్రీస్త ఖాళీ ఆ క్యాన్సర్ అనే బ్యాక్టీరియాని ఖాళీ పోను కాక ఏ స్త్రి క్రీస్తున్నమూన హలలుయ్య స్వస్థపచ్చని ప్రభ కుటుంబంతో మీ కొరకు సాహసం పెట్టుకునైనా ఆ లక్కీ అనే పాప గురించి మేము ప్రాదిష్టమైన ఓ ప్రవ బోన్ పెరగకూడదు ప్రవ్వ ఆ బోన్ సంపూర్ణంగా నార్మల్ దయచేయండి స్వస్థపచ్చండి ప్రవ కుటుంబంతో రక్షణ దించమని ప్రార్థం శివదాస్పద గురించి ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తోని ఓ ప్రవ బిడ్డ కోలుకోవాలని ప్రార్థించమన్నారు ప్రభావ కాబట్టినైనా మేము ప్రార్థిస్తున్నాం వేసు క్రీస్తు ఆ బిడ్డ సంపూర్ణ హీలింగ్ దయచేయండి స్వస్థపచ్చండి ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ హీలింగ్ దయచేయండి స్వస్థపచ్చండి ఆ రక్షణ మార్గం దయచేసి మీ కృప వెంబడి కృపాను గురించమని ప్రార్థిష్టం అంశిక పాప గురించి మేము ప్రార్థిష్టడమే హై షుగర్తో బాధపడుతుంది అక్కడ షుగర్ రోగాన్ని ఏసు క్రీస్తు నేను గద్దిస్తున్నా సంపూర్ణంగా నార్మలైజ్ గా వేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ మీరు ముట్టి సాకి స్వస్థపచ్చండి అయినా స్వస్థపచ్చే గొప్ప దేవుడు ప్రభా ఆ కుటుంబం అంతా సరస్వత నడిపించే రక్షణ దేండి నాగేశ్వర మీ ప్రాధిష్టమైన లంగ్స్ లో ప్రభావ ప్రాబ్లం ఉంది ప్రభావ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది ప్రభావ ఆ రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది ప్రభా ఆ కిడ్నీస్ తో మేము మాట్లాడుతున్న క్షణం ఏసు క్రీస్తున్నాములా నాగేశ్వర కిడ్నీస్ సంపూర్ణంగా ఇంప్రూవ్మెంట్ అవును కాక ఏసుక్రీస్ న్యూస్ కిడ్నీస్ ట్రాన్స్ఫరం అవును కాక సంపూర్ణ హీలింగ్ దై చేయండి స్వస్థ పచ్చండి అక్క డైలైజెస్ క్యాన్సర్ చేస్తున్నాం ఏసుక్రీస్తున్నామును అక్క కిడ్నీస్ లో మీ జీవాన్ని మీరు రిలీజ్ చేస్తున్నాం ఏసుక్రీస్తున్నాము స్వస్థ పచ్చండి ప్రభావా ఆ కుటుంబం రక్షణ బంధ సంపూర్ణ హీలింగ్ తెచ్చేయండి ఆ బ్రెయిన్ తాకని స్వస్థపచ్చండి ప్రవా కుటుంబ అంత రక్షణ పొందాల ఆ దేవా కుటుంబీకులు ప్రతి పాపం క్షమించండి మీ కనికిరం చెప్పించి ఆ కుటుంబంతో రక్షణ మార్గంలో నడిపించినైనా ఆ పూర్వీకుల దుష్టాత్మ నుంచి విడదలై చేసినైనా మీ కొరకు సాసనం పెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ దిలీప్ దగ్గర గురించి కోలిపో దిలీప్ మేము ప్రార్థిష్టం మంచి జాబ్ దొరకాలా ప్రవ సహాయపడమని ప్రార్థిష్టం ప్రభావ పతి ఆటంకాలను కొట్టివెళ్ళి ప్రవ్వా నైనా ఉన్న జాబ్ ప్రవ నా తండ్రి ఇలాంటి ఆటంకాలు లేకుండా సహాయపడమని ప్రార్థిస్తాం మంచి జాబ్ వేసి మీ దైత్యమని ప్రార్థిష్టం సేవలో మీరు బలంగా అభిషేకించే వాడుకు నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసనం పెట్టుకోండి ఆ ఇద్దరు బిడ్డలు దీవించండి సిస్టర్ మీరు బలపచ్చండి ఆమెకి మంచి ఆరోగ్యం దయించి మనం ప్రార్థిష్టం కుటుంబంతో మీ సేవ చేయాలని మీకు కృప దించండి నూతనంగా అభిషేకించండి ఆ రీతిగా ప్రవ జాబ్ ఇష్యూని కూడా మీరు గొప్పకాయ జరిగించే మంచి జాబ్ అని గురించి మనం ప్రార్థిస్తాం ఆ దేవానికి ఎంతో వందాలు ప్రవ్వ ప్రతి ప్రార్థన అంశం మేము ప్రార్థించడం అయినా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చినారనైనా నీకు ఎంతో వందాలు ప్రభా అందుని బట్టి నీ స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి వేస్తాయా నీకే చెల్లించుకుంటున్నామైనా ఇంకా ప్రభావ ఎవరు సమస్యలతో కాక్షాల్లో బాధలు ఉన్నారో ప్రభా ఆ కుటుంబీకులందరించి మేము ప్రార్థించడం అయినా హాస్పిటల్స్ లో రోగాలతోని ప్రభావ ఎంతో మంది ప్రభా రకరకాలైన రోగాలతో బాధపడుతున్నారైనా ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థ పచ్చండి ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఏ స్వస్థత పొందులు కాక ఆలలుయ్య నా దేవ ప్రతి ఒక్క విడ వేసి క్రీస్తున్నప్పుడే డిశ్చార్జ్ అవును కాక హాలలు సంపూర్ణ స్వస్థాని గురించి మీ కొరకు సాహసం పెట్టుకొని అయినా కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్శిస్తారు కుటుంబికులు అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని మేము ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబీకుల అగ్ని కంచి పెట్టండి ప్రభావ సైతాన్ శోధన ప్రతి శోధన ప్రతి క్యూలన్నిటిని క్యాన్సల్ చేస్తున్నాం వేసి ప్రతి రోగలను క్యాన్సల్ చేస్తున్నాం ఏసు క్రీస్తున్నాము ప్రవ్వ వాళ్ళ కుటుంబంలో జీవితంలో మీరు అద్భుతాలు జరిగించండి సేవా జీవితంలో ని నడిపించండి నూతనంగా అభిషేకించండి కృపవరాలు అనుగరించండి ఆత్మ ఫలాల ఆత్మవరాలు అనుగరించండి ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాహసం పెట్టుకోమని ప్రార్థిస్తాం ప్రతి కుటుంబానికి మంచి ఆరిగిన తెచ్చేసి ఓ ప్ర ఉద్యోగ స్థాయిలో కుటుంబీకులు ప్రతి దశలో మీరు ఆశ్రవదించండి బలపచ్చి మీ కొరకు సాహసం పెట్టుకోండి వాళ్ళ సంతాన చుట్టి మీకు గర్భఫలం లేని వరకు గర్భఫలం ఏసుక్రీస్తున్నాం వల్ల కలుగును కాక నా దేవ మేము మేము మేము ప్రార్థిస్తున్నైనా మీరే స్వస్థ గొప్ప దేవుడు సమస్తం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ అయినా ఎవరు ఏ కష్టాలు ఎవరో ఏ హృదయం వాంఛలు ఉన్నాయో ప్రభావ పత్తి హృదయ వాంచ మీకు తీర్చండి పత్తి కోరిక ఏసు క్రీస్త సఫలమవును మీరే కార్యం జరిగించండి ఈ రాతి కాల సమయంలో మంచి నిధులు అనుగ్రించండి ప్రభావ ఏ కుమలేసి నేను స్థుతించి గనపరచలానే సాయపడండి పరలోక మీ చిత్తం పరలోక ముందు భూమి మీద నెరవేరినగాక మీ చిత్తము పరలోక ముందు మా కుటుంబాలలో నెరవేరిను కాక నీ చిత్తము పరలోకం మీద నెరవేరు మా జీవితంలో మా గర్వ మా గర్వంలో నెరవేరినగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం సహాయపడమని ప్రాదిష్టమైనా అయినా ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చే గొప్ప దేవుడు ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అయినా వాళ్ళు నిర్లక్ష్యమైన జీవితం తొలగించండి ప్రతి దశలో మీద భక్తి కలిగి మేము జీవించాలా మరియు విశేషంగా ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా ప్రభావ ఐక్యికమైన విచారంతో మేము కొట్టుకొని పోకుండా ప్రభావ ప్రార్థనల మీద సమయం గడపాల మీ వాక్యంలో సమయం గడపాలా కాబట్టి ప్రభావ రీతి మీ ముందు పోలాగానే మీకు రూపదించేయండి ప్రభావ ఆయన మమ్మల్ని సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి మాలో ఉన్న ప్రతి బలహీతలు మీకు బలం అంగరించండి మాలో ఉన్నవన్నీ ప్రభావ మీకు అపచేతనున్నైనా మీలోనేవి మాకు నడిపించి ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని పెట్టుకొని మీరు అక్కడ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి Kvpm కేవీపీఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ ఇంకా యాదనా ఎవరైతే పాల్గొనే కుటుంబకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రారంభిస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడైన ప్రైజ్ రాల్సిస్తారు బ్రదర్స్ ఇస్తారు అందరికి ప్రైజ్ ప్రైజ్ రాత్ర అందరికీ ప్రిస్తున్నారు